యోగీ గత కల్వసీ బ్రహ్మ సంస్కర్షం అత్యంతం సుఖమ స్ముతే యోగీ మనం యోగి గురించి ఆకాశం మనం యోగి కావాలి నే ఆకాంక్ష సంసార్లు చెప్పాను యోగము అనిపోయాం తోడనము మనస్సుకు సంబంధించినవి తప్ప దేహానికి ఇతర ఇతరముదైన ప్రమాయాణానికి సంబంధించిన యోగం కాదు దేహము శ్వాస వాటికి సంబంధించిన యోగము ఎదురుకోవడంలో అది ఈ స్థితిని చేరటానికి శోపానుక శానములు తప్ప ఈ స్థితి కాదు ఇక్కడ ఏది అంటారు ఆ ఆత్మ యోగి యోగికి ఆత్మ ఏది అంటారు యోగంలో అంటే కలయిక కలుసుకుంది అది ఇప్పుడు మనం ఏం చేస్తా ఉంటే ఎప్పుడూ ఒకరిని కలిసే ప్రయత్నంలో దీన్ని కలగాలి వాళ్ళని కలగాలి కలుసుకోవాలి ఏంటంటే దీనికి ఏదైనా ఒక జడ వస్తువులతో కలిసి రోడము లేకపోతే చేపరులైన వస్తువులతో కలుసుకోవాలి ఎప్పుడు కలుసుకునే హలములో ఉంటుంది మనిషి మీరు గమనించకూడదు ఎదురు నిద్ర ఎందుకనే టెల్ఫోమ్ కోళ్ళో కలుస్తుందో తెలుసుకుంటారు టెలిఫాము ఎలా చెప్తారు ఆసిస్టెన్ హెల్సినట్టు వాళ్ళందరూ కలిసి వాళ్ళందరూ కలుస్తారు టెల్ ఫోన్ కూడా కలుస్తారు టెల్ ఫోన్ కలుస్తున్నా వీడి కూడా కలిసి టెలిఫామ్ ద్వారా కదా ఆ నెంబర్ కలుగుతున్నప్పుడు ఆ నెంబర్ ద్వారా వీడు వాడితో కలుస్తారు డిజిటల్ విషయన్స్ ఉంది ఆ విషయం ని ఓవర్ఫం చేస్తాం ఒకవేళ సో నిన్ను చూడాలి అంటే చూపల్ ద్వారా కలవుతాం మాట చూపల్ ద్వారా కలయితో కుదరకపోతే మాట ద్వారా కలయించాలి సో ఎంతసేపు తిరిగి కలుసుకోవాలి వాళ్ళు ఇంకో వాళ్ళని కలుసుకోవాలి ఎందుకు కలుసుకోవాలి కలుసుకోవాలి కలుసుకుంటే ఎవరు అర్థం ఉంటుంది మనసు ఉల్లాసంగా ఉంటుంది పిత్రులను కలుసుకోవాలి మేము కలుసుకోవాలి వాళ్ళని అనగా ఈ ఆస్ట్రాలజీలో కో పదాలు బాగా అద్భుతంగా ఉంటాయి మీకు ధనయోగం ఉంది ధనయోగం ఉందంటే మీకు బాగా మోట మీకు లభిస్తుంది అందుకే కానీ విధంగా రూపాయలు ఖర్చు వస్తుందని కాదు దాన్ని ధన్యవాదాలు మనము ఇరవైలో కూడా రావాలి అంటే సో ధనయోగం అయితే మనోపొనక కానీ ధన్యవాదాలు మీకు వివాహ వివాహ యోగం వాహన యోగం తెలిసి వాహన యోగం ఏంటంటే వాహన యోగం ఏంటంటే రెండు రకాలుగా ఉంటుంది మేనవ కారు కలుకోవడం ద్వారా వాహన యోగంగా కనిపించాయి అయితే రోడ్డు రోజు ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే అంబులెన్స్ లో కూర్చున్నాయి ఆ రోజు యాదేమో సౌండ్ సిస్టమ్ తో పెట్టు అందరూ దానికి పట్టుకున్నారు దీని ముందే అది కూడా వ్యాసం యోగం కాదు వీడు సొంత కార్లో వెళ్ళగారు ఎందుకు సొంతకారులో వెళ్ళలేదు సొంతకారు అక్కడ వచ్చేస్తాడు కమిటీ తగ్గు కాదు కలము తగ్గు కాదు దానికి పెద్ద వచ్చి కూడా అది కూడా వచ్చేస్తాడు కలము బతురాదు కాబట్టి దాన్ని వాహనం యోగము అని కూడా ముందుకోవచ్చు యోగ యోగ చిత్రం ఏంటంటే వీడు ధనాన్ని ధనంతో యోగం కావాలి వ్యక్తులతో యోగం కావాలి అధికారంతో యోగం కావాలి పదవి యోగము అవన్నీ ఇలాంటివన్నీ కావాలి కానీ మనిషి అసలైన యోగాన్ని విస్మంచి తీర్చుంటారు ఏ యోగము వీళ్ళు కృపార్థిని చేస్తుందో ఆ యోగం పట్టు మిగతా యోగాలు ఎందుకు చేస్తాయి అసలైన యోగము దీప దీపతో యోగం నుండి పెట్టుకుంటే ఆ దీప మనల్ని నడిపించే యోగము ఆత్మయోగము ఆత్మానం ఇంజన్ ఆత్మతోటి కలయుత ఆత్మతోటి సంబంధ చిత్రం ఏంటంటే ఆత్మయోగం అంటే తన స్వరూపంతో తాను గౌరవం పొందాం ఈ ఆత్మయోగాన్ని మనం పొందాలి వాడు యోగి ఆత్మానం ఇంజన్ అంతేగాని కొడుకుని కలవటం కూర్చుని కలవటం మన ఉన్న కలవటం అవన్నీ యోగాలు అలాంటి యోగం కాదు ధనయోగం ఉత్తమోదం అధికార రోగం అలాంటి రోగాలు కాదు అన్నీ కూడా అనాత్మ ప్రయోగాలు అనాత్మయోగాల వల్ల దుఃఖం సుఖదుఖాన్ని ఈ సంసారం ఉంటుంది తప్ప దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అలాగే అల్టిమేట్ గా ఈ అనాత్మయోగా ఎందుకు అటువల్ల పంప ప్రొడక్టు ఎందుకు ఇప్పుడు అసమానం కలుసుకోవాలని నిశ్లేషం అవతల ఫోన్ వచ్చిన రోజునే యో ఎవరు ఫోన్ చేశారు మనం వాళ్ళ ముందు వెంటనే ఆన్సర్ చేస్తారు తప్ప ప్రతి గారు వెంటనే ఆన్సర్ చేయగలిస్తాం చూస్తే డాక్టర్ పోతే అని ఆన్సర్ చేయాలి ఇదో ముందు ఆన్సర్ ఎందుకంటే ఇప్పుడు ఇవాళ వాళ్ళకి ఇష్టం వారికి ఇష్టం లేకుండా మీడింగ్ ఉద్దేశం కాబట్టి ఈ అవాత్మ నిర్మాణం కౌంటర్ ప్రోడక్ట్ అటువల్ల మనస్సు స్ట్రెస్లో పొంది ఇక్కడే అనారోగ్యాల వ్యవస్థకు ఇంకా అధికంగా మెంపుకోవడం ఇదంతా కూడా ఈ నాటో తీర్చింది కాబట్టి అదొక దోషం అనాత్మస్ ఇంకా ప్రధానమైన దోషం ఒకటి ఉంది అది మీరు గమనించాలి అదేంటంటే వీడు ఆత్మస్వరూపాన్ని అనాత్మ దేశ స్నేహ నిర్ధారించొడుకుడు కలుసు కొడుకులు కలుస్తున్నప్పుడు తన గురించి ఏమని నిర్ధారించుకుంటాడు నేను తండ్రి ఈ నేను తండ్రి అంటే తంద్రియలో విశేషణం దేనికి వచ్చింది ఆత్మకు వచ్చింది తంద్రియలో దేని గురించింది సార్ అవి బట్టి ఇది ఆత్మ అంటే అనాత్మని బట్టి ఆత్మను నిర్ధారించుకుంటాడు ఇన్ని లోహము తన గతువంశం ఇప్పుడు ఎవరికరణ వినంటారు ల లక్ష్యాధికారి అంటే ఈ లక్ష రూపాయలు ఎక్కడ ఉన్నావు ఆత్మలో ఉన్నాయా బ్యాంకులో ఉన్నాయా బ్యాంకులో ఉన్నాయా బ్యాంకులో ఉండేది ఆత్మవుతున్నా బ్యాంకులో ఉండే ధనాన్ని తెలిసి చేసుకుని తన స్వరూపాన్ని నిర్ధారించుకుంటాడు నేను లక్ష్యాధికారి చూసారా ఎంతో దోషమే చూసారా బ్యాంకులో లక్ష అది ఎప్పుడైనా నేను తీసుకుని వాడుకోవచ్చు అనే పద్ధతి ఒకటి ఆ లక్షల వాటర్ ఎలాగ దాని బేసిస్ మీద తన స్వరూపాన్ని నిర్ధారించారు సో ఈ విధంగా అనాత్మయోగం వల్ల అనాత్మతో నిరంతరమైన సంబంధాన్ని కలుపుకోవటం వల్ల ఇది సంసారం పెరుగుకోవడం అనే దోషం ఉండలే ఉంది ఆ ఆ అనాత్మ బేసిస్ మీద ఆత్మస్వరూపాన్ని నిర్ధారించే ప్రయత్నం ఎప్పుడైతే చేశారో అలా చేస్తూ ఉంటాం దాంతో ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేటువంటి అవకాశాన్ని శాశ్వతంగా తెలుసు కేవలము అజ్ఞాని గారు ఉంది కాబట్టి ఇందు దోషాలున్నాయి సంసారం ఉంటుంది లవం ఈ పరిస్థితికి బ్రేక్ తన స్వరూపాన్ని తాను తెలుసుకుని మానవుడు పుట్టాపుడవు వెళ్ళారా బట్ ఆత్మయోగం ఆత్మయోగాన్ని అభ్యాసం చేయాలి చెప్పింది సదా ఆత్మయోగాన్ని అభ్యాసం చేయాలి అంటే ఇప్పుడు సరే ఈ ఆత్మయోగాన్ని అభ్యాసం చేయడమే సంసారాన్ని త్యాగం చేయడం చెప్పారు కరెక్ట్గా మనం చెప్పారు మొదలైనా చెప్పిందదే వేదాంత శాస్త్రం అసలు నిజానికి సంసారంలో ఉన్నవాళ్ళు మహాత్మ యోగం వెళ్ళినప్పుడు మహాత్ములు ఏం బోధిస్తారు ఏం బోధించాలని మీరు అపేక్షిస్తారు మహాత్ముల అపేక్ష ఎలా ఉంటుంది సంసారానికి దూరంగా మీరు విరక్తిగా ఉండండి అనే అపేక్ష అలా ఉండలేదు మహాత్ములు అలా ఉండలేదు కానీ ఈ రోజుల్లో పరిస్థితి మాత్రం ఈ రోజుల్లో ఈ శోకాల గాజ్ఞాని కూడా మీరు సంసారంలో ఉండి మీ దోరికలు తీర్చుకునేందుకు మేము ఉపకారం చేస్తామని ఆజ్ఞానం యొక్క సిచ్యువేషనే రివర్క్స్ అవుతుంది సంసారం లేదు సంసారం విరక్తి పెట్టుకో అని చెప్పడం మానేశాడు ఆ జ్ఞానం చెప్పట్లేదు ఎందుకంటే వైరాగ్యాన్ని చెప్పి కొండని మెట్టించడం అర్థం అదనో లేకపోతే అసలు ఆ సంస్కారం లేకనో అతను దీసం వైరాగ్యాన్ని చెప్పట్లేదు మీరు సంసారంలో మరి ఇంత నడగండి మరింత డబ్బు సంపాదించండి మరిన్ని దోగా పొందండి మరి ఇంత సంపాదించుకోండి దానికి సంవత్సరం తిట్టు కిటుకులు కొన్ని నా దగ్గర ఉన్నాయి మీకు తెలియని కిటుకులు వాళ్ళకి బిజినెస్ వ్యాపారాలు అన్నీ వాళ్ళకి ఆ దాంట్లో ఎలా ఆటంకాలు ఇస్తే వాటిని ఎలా పరిహరించాలి అలాంటి స్థితిని మీరు నాకు తెలుసు అది నేను నేర్పిస్తాను ఇంకా మీరు ఎక్కువ ఉపగాల్ని ఎక్కువ అధికారాన్ని పొందవచ్చు అని దాఖ్యాన్ని చెప్తున్నాడు అంటే ఇది అనే భవేషం అసలు అది మన వికృతమైన పరిస్థితి ఎందుకంటే సంసారంలో మరొక ముందుగా వెళ్ళండి అని సంసారంలో బహుళ పక్షంగా నేను అలా అతనే చేస్తాను నువ్వు చక్కగా పార్టీ నుండి విషయంలో చెప్పాలండి వాళ్ళు చేసిదేవి కాబట్టి పద్మా ఎలా చెప్పాలంటే నువ్వు సంసారం నుంచి వినక్తుల అనాత్మయోగాన్ని తట్టుబడి చెప్పాలి అయితే ఈ సందర్భంలో ప్రశ్న చేస్తున్నాం ఒక సంసారం నుంచి వినక్తులం అవుతాను ఆనం ఉంది మరి ఈశ్వరుని ఆరాధించా మీరు ఈశ్వరారాధించేబోతున్నాను కదా మీరు ఆత్మయోగం చేయమంటున్నారే ఈశ్వరయోగం కూడా బాగా కావాల్సింది అదే ఎవరికైనా సందేశంలో వస్తే దానికి సమాధానం అవుతుంటే వెళ్ళివాడ మీరు ఈశ్వరయోగం ఆత్మయోగండి ఈశ్వర యోగం లేదు ఆత్మయోగం లేదు అని మీరు ఎంతకాలం అనుకుంటాడో అంతకాలం అజ్ఞానం అని అనుకుంటాడు సదా ఆత్మానం ఇంద్రీన్ మీరు నిరంతరంగా ఆత్మయోగాన్ని ఆత్మలో వాళ్ళని అనుష్ఠించడం అంటే ఏంటి ఇటు బిగిన్స్ ఇటు ఏకాంతం ఏకాంతంతో బిగిన్ అవుతుంది ఎందుకంటే ఏకాంతంలో తనతో తాను ఈ అదే కదా ఏకాంతము అంటే తనలో తాను తనతో తాను తనలోందు తాను తనకి తాను తానే తాను ఈ అలా ఉండడంలో ఒక ఆనందము కలదు అభ్యాసం చేసేటప్పుడు అది ఏకాంతాన్ని ఇష్టపడడం అన్నది అభ్యాసం చేయడం నిజానికి ఎవరైతే ఏకాంతాన్ని ఇష్టపడవు అంటే మేము ఏకాంతంగా ఉండలేము మేము ఎవరైతే అంటారో వాళ్ళకి వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేసే యోగ్యతే కనువు నేను కొంతమంది అలా నేను ఒంటరిగా ఉండలేను బాబు అంటే మీరు గీత అధ్యయనం చేయటం కావాల్సిన సమ క్వాలిఫికేషన్ అనేది మరి ఏం చేయటం ఎందుకంటే ఇది ఆత్మయోగం ఇప్పుడు కర్మకారులు మనకుంటాం కర్మకాలలో విన్నట్టు ఉండరుగా ఉండవండి వాడవాళ్ళు అనుకోలేదు ఎందుకంటే అక్కడ ఒంటది పనికిరాడు కర్మవత సమయో ఇస్తారు వంటది పనికిరాడు కర్మగతిని మొత్తం ఉండాలి విద్యుత్తులు ఉండాలి వీళ్ళు ఉండాలి ఇది మీరు షష్టి పూర్తి చేస్తున్నాను అనుకోండి నేను ఏకాంతంగా షష్టి పూర్తితో అలాగే ఉన్నాను ఒకవేళ తెలిసిన అందరూ వచ్చేవాళ్ళు ఉద్యోగం ఫంక్షన్స్ లేదు అది ఆయుధంగా ఉంది కానీ మీరు ఆత్మయోగనటు అది ఏకాంతంతో ఆరంభింది తనతో పాము ఉంటుంది సో అయితే మరి తాను ఒంటరిగా ఒక్కరింటే భయం అని అదే సందేహం లేదు కొంతమందికి వెళ్ళాలి సమస్యలు ఉంటాయి దీని మీద గౌడపాదాచార్యులు అన్నారు అంటే కాంతంలో పండించే కాలం అభయ భయపరిశీనం ఎక్కడ భయం లేదో స్వరూపంలో భయం లేదు భయంలోని చూట మీరు భయాన్ని దర్శిస్తారు భయంలో భయాన్ని చూస్తున్నాడు అంటే దాన్ని సూపర్ సిం కదా కాబట్టి ఏకాంతమున భయాన్ని ఎవరితో దర్శిస్తారో వారు ఈ ఆత్మయోగానికి అర్థమే కాకుండా ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయడం అభ్యాసం చేయాలి గౌరవ గౌరవ వాళ్ళు ఎందుకు అంతా స్వీ చేయట్టింది నిమ్మపమాన అలా ఎందుకు అది మనతో పెట్టుకుంటే అలా ఇంకోటి అత్యంత ఆయన నొప్పి ఉందని కూడా మీకు తెలీదు కానీ ఆయన అలా దాన్ని ఎంజాయ్ చేసుకోవాలి ఆ విధంగా ఏకాంతాన్ని ఎంజాయ్ చేసాం అది ఏకాంతం ఏకాంతమే రోజా కూడా అర్థం ఇప్పుడు మౌనము ఏకాంతము ఇప్పుడు జాగ్రత్తలు అర్థం చేసుకోవాలి జాగ్రత్తలు అర్థం చేసుకుంటే అదే అదే ఆత్మయో కాదు ఇప్పుడు కంపెనీ కేటాయించి వస్తుంది గెదురే కూర్చుని మీరు వేరే గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తూ కూర్చున్నారనుకోండి దాన్ని ఏకాంతం అయితే టెలిఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు అనుకోండి నేను ఏకాంతంగా ఉన్నాను నేను టెలిఫోన్ చేస్తూ కూర్చున్నాను అది ఏకాంతంగా లేదా ఉత్తరాలు అలా దరికేస్తే ఏదో ఉత్తరాలు ఎప్పుడైతే చూస్తుంటే ఈమెయిల్స్ అన్ని చూసుకుంటూ కూర్చున్నారనుకోండి అది ఏకాంతం కాదు సపోజ్ ఏదైనా నవన చదివాలనుకోండి అదే ఏకాంతం కానీ ఇందుకే నమలలో ఒక డజన్ క్యారెక్టర్స్ ఉన్నాయి వాళ్ళందరికీ మీరు వ్యవహరిస్తూ ఉన్నారు ఏకాంతం ఉంది అదే ఏకాంతం కానీ మరి ఏకాంతం అంటే ఏంటి ఆత్మవిద్యని అభ్యసించారనుకోండి మననం చేశారనుకోండి అది ఏకాంతం ఉంది అయితే ఏదైనా సీబీఐ ఏదో ఒకటి వెళ్ళారనుకోండి అది ఏకాంతం అవుతుంది ఏకాంతంలో ఉన్నట్లు లెక్క మీరు ఏకాంతలతో శ్రమం ఏకాంతం పది మంది మధ్యలో ఉన్నా మీరు ఆత్మస్వరూపానికి పెట్టుబడి ఉన్నారు కదా తర్వాత ధ్యానంలో ఉన్నారంటే అది ఏకాంతం ఏకాంత సిద్ధాంతి ఆ విధంగా అర్థం చేస్తారు అంటే అర్థం ఆత్మయోగం అయిపోతుంది ఒక అలాగే మౌనం మౌనంగా ఉంటారు అవుట్ సైడ్ మౌనంగా ఉంటాం కానీ లోపల మనస్సులో ఆలోచనలు పెంపర్వలుగా లాగా ప్రవాహంగా వస్తున్నాయి అనుకోండి మౌనంగా ఉంది మౌనంగా లోపల డైలాగ్ నడుచుకుంటుంది కొంతమందికి వాళ్ళతో మౌనంగా ఉన్నాం లోపల డైలాగ్ నడుచుకుంటాం వాళ్ళు మాట్లాడేసుకుంటారు ఆ మాట్లాడుకునేప్పుడు రోడ్డు మీద కూడా ఇలాగే రిప్లైలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు చూసేటటువంటి వాళ్ళు వాళ్ళంతా ఎంత వెళ్ళారు కాదు అది తెలియటాక్ ఉన్నాయి ఎదురుకుండా మనుషులు లేదని అన్నీ కానీ మనస్సులో ఒక డైలాగ్ నడుస్తుంది ఆ డైలాగ్ యొక్క ఎఫెక్టే ఇలా నేర్చుకుంటాం వేరే ప్ర ఎప్పుడూ డైలాగ్ నడుచుకుంటూ ఉంటుంది అలాగే ఆనంద దానిలో ఏకాంతంగా ఉంటాయి ఏకాంతంగా ఒకటే ఉన్నాడు అని బయట ఫిజికల్ గా ఏకాంతంగా ఉన్నాయి మనస్సులో ఎన్నో రోజు వ్యక్తులు వాళ్ళతో సంభాషణలు బదలాటలు ప్రేమలు అన్నీ నడిచిపోతూ ఉంటాయి కాబట్టి వీలు సినిమాలు దీని పోతూ ఉంటాయి ఆమె ఏకాంతం మనస్సు సైలెంట్ గా కనుక ఉన్నట్లయితే అది ఏకాంతం ఇన్నర్ సైలెన్స్ బిగిన్స్ టు అవుతర్ సైలెన్స్ అది ఏకాంతం ఇటువంటి ఆత్మయోగము అంటే ఏదైనా కాబట్టి ఏటువంటి ఏకాంతమైనటువంటి ఆత్మయోగము అధిసీకంటే చూడండి మనస్సు యొక్క చలనం మిమ్మల్ని సంసారముగా తయారు చేస్తారు యొక్క ఏకాగ్రత మిమ్మల్ని ఆత్మ నిశులుగా తయారు చేస్తారు కాబట్టి మనస్సు యొక్క చలనాల్ని అడిపెట్టి మనస్సు చలనాన్ని అడిపెట్టడం కష్టం కనుక దాన్ని ఒక కష్టంగా చేయడం చేసి నేను చాలా సార్ ఆ రాజకుమార్తె యొక్క ఉత్తరీయం ముళ్ళ మీద పడితే అలా నల్లగా తీసుకున్నట్టుగా మనస్సు ఎటుపడిగెత్తురా జాగ్రత్తగా ప్రేరణగా చిరునవ్వుతో దాన్ని వెనక్కి తీసుకొచ్చి దాన్ని ఆ యొక్క డ్రాప్ సైలెన్స్ సో తర్వాత మీరు మీరు అభ్యాసం చేసుకోవచ్చు మనస్సు చాలా కులపన రోగడిగా ఉన్నప్పుడు మీరు ఆ మనస్సుని వాచ్ చేస్తే సాక్షిగా దర్శిస్తే వెంటనే ఎవంటే ఇతన్ టెన్ సెకండ్స్ మనస్సు యొక్క ప్రవాహం పొందుతాయి మనస్సు ప్రసన్నత ఆ సాక్షి భాగానికి అంటే అలా దర్శించటానికి మీరు దర్శించ అంత పవర్ ఉంది మనస్సు ఎక్కువ వస్తుందంటే అవి ఆ రక్రమంలో శాంతిని ఇష్టపడాలి అశాంతికి అలవాటైన మనస్సు శాంతికి ఇష్టపడదు చాలా మంది పీస్ఫుల్గా కాముగా ఉండలేదు కాముగా ఉండలేదు సైలెంట్గా ఉండలేదు ఏదో ఒక గోడ ఉండాలి సైలెంట్గా ఉండాలి ఈ రూమ్ అంతా సైలెంట్గా ఉందనుకోండి లేదరా ఇంత సైలెంట్గా ఉంది చెప్తున్నదా అని వెళ్ళి ఆ రేడియోలో అనిపిస్తారు ఆ నుంచి వాల్క్యూమ్ పెంచేస్తారు అక్కడ జీవితించిలాగా పాటలు ఏదో వస్తాయి ఆ పాటలు వీళ్ళు వినేసా మ్యూజిక్ వినేసా సాహిత్య టూ చేసుకున్నారు ఎంజాయ్ చేసుకున్నారు లేవు ఉండదు వీటితో కొంత గడగడ ఉండాలి అలా శాంతంగా ఉండటం ఇష్టం ఉండదు అలా బాగా ఉంటుంది ఏదో గోల్ వస్తూ ఉంది ఆఖరికది ఏ పాట కాకపోయినా నిర్మా నిర్మా నిర్మా అన్నదైనా ఏదో ఒక గోడ్ అలా వస్తున్నా సో కానీ అలా నాయిస్ కంగారు కాబట్టి కొంతకందంటే ఈ నాయస్ లో రెండో ఒక సెక్యులర్ నాయిస్ అండ్ స్పిరిచువల్ నాయిస్ అండ్ రెండు నాయస్ సెక్యులర్ నాయస్ అంటే సినిమా స్పిరిచువల్ నాయస్ అంటే ఏదో పెట్టి ఏమో సీరియ సిరి అదే పెద్ద మాకు ఓ సిరీకం ఆ సిరి ఏదో పాటన కూడా పడేస్తూ ఉంటారు ఆర్కెస్ట్రా పెట్టేస్తారు అది నా ఇస్తే ఇంకా అర్థం ఇది ఉంటుంది నమహో ఏమంటే తమలా తి చెప్పం తి మొత్తం ఏ అర్థం ఒక్కని పెట్టేసి ఇస్తూ ఇది స్పిరిచువాలిటీ అనుకో అలాగే మంగ సినిమా పాఠం ఉన్నారనుకోండి చుక్క చూపు రైలే ఉన్నారనుకోండి అది సరిచుల ఇది స్థిరం అలాగా అది మోపుకోకుండా మనం ఉంటాం అది స్థిరం ఏంటి స్థిరం మనం అది తప్ప ఇలాంటి ఒకటేమో ఉంది జ్వల జ్వలలా ఇలాగో బాగుంది సంగును బాగుంది దీనికి అలవాటు మాయస్ కనబడుతుంది చాలా మాయస్సు చేస్తున్నారు మాయస్ కనబడుతున్నారు అది ఆత్మయోగ విఘాతం నాయస్ ఉండక మాయస్సు మనస్సువాయ చెప్పాలంటే మీరు చెప్పాలి మనస్సు మనస్సులు చెప్పాలి ఉపానిసిగా చెప్పాలి అంటే పెదవులకు బుద్ధిగా తగ్గితే దాన్ని ఉపానిస్తున్నారు పెదవులు కూడా కదలకుండా కేవలం మనస్సుతో భావనకి వస్తే దాన్ని గత అలా అది ఒక అంతర్ముఖత్వం వైపు డాన్స్ అయ్యారు ఇంకా గడబడ కేసీట్లో ఉండటం పబ్లిక్ షోలో ఉండటం ప్రైవేట్ కమ్యూనియన్ లో ఉన్నారు దట్ ఈస్ ద స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ ఇస్ నాట్ అ పబ్లిక్ షో ఇట్ ఈజ్ అ ప్రైవేట్ కమ్యూనియన్ ఆత్మయోగం అటువంటి ఆత్మయోగాన్ని అభ్యాసం చేయాలి నేను మీలో ఎవరైనా భూమి ఎవరినో విమర్శలు విషయం చెప్పలేదు ఆత్మయోగాన్ని అభ్యాసం ఎలా చేయాలి దానికి అవాంకరాలు ఆటంకాలు ఏమంటాయో మీరు సూచించారు ఆయన అవాంకరాలు అంటున్నారు దర్శక ఉందోదేన క్రమేణ యోగి ఆయన చెప్పిన క్రమంలో ఇంతకుండా తమస్తున్నారు శనై శనైవతరమే అంటే ఆ క్రమంలో మీరు ఈ విధంగా నిరంతరము ఆత్మయోగాన్ని మీరు ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి మీరు ఇంకే గొడబ బాగా వేసి ఇది బాగుందా ఇది బాగుందని ఒక గంట సేపు తబుద్ధి వాళ్ళు సంతోషం చేస్తారా లేకపోతే అయ్యాదైతే టిఫిన్ లసన మీకు నేను టిఫెన్ పార్టీ తీసుకున్నాను అని వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చి అందరికీ లసనా మీకు నేను అని ఇన్ని మాటలు మీరు గంటలో మాట్లాడారు ఎదటి గారికి ఏది సుఖాన్ని కలిగిస్తుంది ఇంకా మీరు మనిషి నేను కూడా ఇవ్వకుండా గంట సేపు కూడా వాటిస్తే వాడికి ఏమో ఆనందం ఉంటుంది మినిమం మాటలు మాట్లాడి వాడికైతే సేవ చేస్తూ సంతోషిస్తారు కాబట్టి నాయిస్ ఈ విషయస్ నాయిస్ మాట్లాడతూ మౌనంగా నవ్వుతూ ఉన్న అభిప్రాయంలో మాట్లాడాలి కానీ మాట్లాడేమో అది చాలా వెయిటీగా ఉంది సో అది ఒక ఎన్నటి గట్టి గురించి ఇప్పుడు మీరు నేను మాట్లాడాలనుకోండి ఆ మాట ఎక్కడి నుంచి చూసుకోండి మనస్సు క్రియేట్ చేసినటువంటి ఒక పెద్ద అల్లకల్లో చూస్తున్నా లేక ఉన్న అంతర్ముఖా స్థానం చేసుకున్నా పెద్ద డిఫరెన్స్ ఉంటున్నారు మీకు చాలా పెద్ద డిఫరెన్స్ ఆత్మయోగాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది పైరు చెప్పిన విధంగా అంటే ఇప్పుడు నేను వర్ణిస్తూ ఒక కొన్ని నెలల నుంచి వర్ణిస్తున్న సరే ఇంకా ముందు కూడా మనం చూడబోతున్నాము అలా చేయాలి యోగాంతరాయోగి సాధకుడు అంటే సాధికుడు లక్షణం ఏమిటి యోగా అంతరాయోగానికి అంతరాయం అంతరాయం ఉంటే దుఃఖం ఉదానికి విఘ్నాలు ఏవైతే ఉంటాయో వాటిని వాటిని తొలగించుకున్న వాళ్ళు మీరు ధ్యానం చేసే ముందు ఒక థర్టీ సెకండ్స్ అది కూడా ఫిఫ్టీ సెకండ్స్ ఒక్కసారి విఘ్నేస్తూ కూడా ప్రార్థించారు విఘ్నేషుడినంటే కూడా ఆయన ఇంకో దేవుడు కలుగుతాడు ఒకే దేవుడు ఆయన విఘ్న నివారణ దృష్ట్యా ప్రార్థిస్తే ఆయనకి విఘ్నేశంటారు గణేష ఈ ధ్యానాల్లో ఉండే అలాంపరములను ఆటంకములను దయచేసి పరిహరించారు టెన్ సెకండ్స్ ప్రాప్ చేసి ప్రార్థించింది సో ఆ విధంగా యోగంలో అవే అవాంత అవసరం మీరు నిద్ర అంటే కొన్ని కొన్ని చెప్తాను నేను వాళ్ళు ఏదో గుర్తు చేసేసుకున్న మీకు నిద్ర తెలివిగా అలా ఉండవు వీటిలో కనుక వస్తే యోగానికి అనవసరం నిద్ర వ్యాక నేటుగా కొడుకున్నారనుకోండి పొద్దున్న నేటుగా లేవాల్సిన ఉంటుంది మీరు ఒకవేళ బలవంతంగా దీని ఇచ్చినా కూడా యోగం సిద్ధించారు మనస్సు ఆత్మయోగా అనుష్కరించి వారు మనస్సుని చాలా కాన్షియస్ గా మెయింటైన్ చేస్తున్నారు మనస్సు ఎప్పుడు కూడా తీవ్రమైన గమనించకూడతారు ఈ బైపాస్ సర్జరీ చేయించుకుంటుంది సర్జరీ చేయించుకు ఇంటికి వచ్చేసి ముందు ఐసీజీ ఇవి ఉంటాయి రికవరీ ఉంటాయి చెప్పి ఇంటికి వచ్చేసి ముందు రాత్రి వారు లాస్ట్ గా ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చి పంపిస్తారు పెద్దాబ్లెట్లు వేసుకున్నా టాబ్లెట్లు ఆ తర్వాత తర్వాత ఏం చెప్తానుంటే మనస్సును ప్రశాంతంగా పెట్టుకోండి అది జాతకం నుంచి అసలు బైపాస్ చే పెళ్లి పిలియలో పెళ్లి పిచ్చి పెళ్లి అనే ఉంటుంది క్యాచ్ ట్వంటీ టూ అంటారు ఇంగ్లీష్ సాంగతం క్యాచ్ ట్వంటీ టూ కానీ తెలుగు కలిస్తావన్న సాంగతం పెళ్లి కుదిరితే కానీ పిచ్చి కుదరడం పిచ్చి కుదిరితే కానీ తెలుగు ఈ మీకు హార్ట్ బాగుంటుంది అని అంటాడు మనసు ప్రసన్నంగా పెట్టుకున్న బట్టి అసలు వైద్యం అసలు వైద్యానికే వచ్చింది అనుకోండి సో ఎనీవే ఓకే అని ఇంకా డాక్టర్ చెప్తాను కోపం తెచ్చుకోకండి కోపం తెచ్చుకోవడం అంటే చేయాలి అశ్రానికి వచ్చి గీత ప్లాస్ట కూర్చోవాలి కానీ ఇంక ఇంటికి పరిగెత్తులు వెళ్ళి మనవాళ్ళు మన వాళ్ళ మంచిగా వస్తుంది కోపమే రోడ్ తప్పని వాళ్ళ మేము వస్తుంది ప్రాబ్లమే వస్తుంది తర్వాత మీరేమో దుఃఖాన్ని పొందబట్టి ఎక్సైట్మెంట్ ఎత్తు తీవ్రమైనటువంటి దుఃఖానికి విడి కావద్దు ఇలాంటివేమో చెప్తాం దాకా ఆ పైన నిజంగా ఆయన చెప్పిన నోట్ చేసుకుంటే యోగాలు అని చెప్పినట్టువే చెప్తాం ఏమీ ఈయన కాదు అసలు ప్రాబ్లమే కాదు గల్పా శుద్ధి అని హరాందే బైపాస్ సబ్జరీ స్నాప్ సొల్యూషన్ మన దగ్గరికే ఇంకా పచ్చమ చీప్ కలిపేసి అంత పర్ఫెక్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోతే అలా మరదు దానికి లైఫ్ స్టైల్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఫీప్ను మెయింటైన్ చేసుకోవాలంటే వాడు ఆత్మయోగాన్ని బాగా స్థితిలో వాళ్ళు ఉన్నారు అవకాశాలు అర్థం కాదు మళ్ళీ మళ్ళీ వర్గీన్ చెప్పాలి మళ్ళీ డ్యాబ్లెట్ ఇది అది ఇలా మన స్థో సో అలాంతరం మనస్సును చెడగొట్టేసుకోవటం రాగద్వేషాల యొక్క ఆతిథ్యంగా పడిపోయి తీవ్రమైన రాగద్వేషాలకు గురైతే మనస్సు చెడగొట్టేసుకోండి అది ఆ యోగానికి విధానం సపోజ్ ఎవరన్నా నాకు ఒక మొత్తం కొంత మొత్తం సున్నులా ఉంటుంది ఇప్పుడు వాడి దగ్గర ఆ సున్ను వసూలు చేయటమే ఒక ప్రాజెక్ట్ కింద పెట్టుకుంటే నేను మనస్సంతా అల్లకల్లోనైపోయి మనస్సుకు అసలు విశ్రాంతి లేకుండా పోయి నువ్వు ఎవరి ఉంచుకోవడం ఆడుకోవడం ఆ డబ్బు కోసం ఇంత కష్టం దబ్బనా అయితే వాడికి ఏముంది దండం పెట్టి వస్తే తీసుకున్నలాడుకోవద్దు అని అలాగే ప్రశాంతంగా ఉండడం అంటే ఒక డబ్బెలా ఉండుతున్నావు ప్రశాంతిని కాపాడాలి అయినా నువ్వు అవి వెళ్ళిపో నువ్వు ఇంతమంది డిస్టర్బ్ చేయవు అని చక్కగా ఆశీర్వదించేసి చేసి అది ఒక శాంతంగా ఉంది అంత తీవ్ర అగత దేశాలు కాబట్టి ఈ రాగ దోషం తర్వాత లైఫ్ స్టైల్ సో ఇవన్నీ కూడా యోగా అనేది అరామ పరమయ్య మనము ఆ అంతరాయంగా పోగటం అంటే లైఫ్ స్టైల్లో ఎటువంటి మార్పులు అవసరమవుతాయో అవన్నీ చేస్తున్నాం చాలా సింపుల్ అండ్ సోపర్ లైఫ్ ఉంది అప్పుడు మాత్రమే ఆత్మయోగం సృష్టిస్తుంది ఎందుకంటే మనం మన జీవితాన్ని అంటే మోడర్న్ లైఫ్ ఇచ్చిన అందుకోసం నేను ఎలా చెప్తున్నాను చాలా జటిలంగా దయపరిస్తున్నారు ఎందుకంటే పొరువు వాళ్ళకు ఏడుగు వారి మన ఒక సంతానం ఉండేవారు వాళ్ళు ఎంతో ప్రశాంతంగా జీవించేవారు అన్ని బరువు బాధ్యతలు ఉండేవారు ఇప్పుడు ఏముందండి మేమిద్దరం మాగ్గురితో సరిపెట్టి ఈ ముగ్గురికే గో ఎక్సైట్మెంట్ గో యొక్క టెన్షన్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఎన్ని సమస్యలు ఉండాలో ఈ ముగ్గురికే ఈ పిండి మొత్తం ప్రపంచంలో ఎవరికి రెండు సమస్యలే ఈ ముగ్గురితో సో అంటే దాని అర్థం ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ చాలా ఘోరంగా బాగుంది అంటే కంఫర్ట్స్ ఉండడంలో తప్పు లేదు కానీ మనస్సులో స్ట్రెస్ రాగద్వశాలు కామనలు భయాలు లోభము బాగా పెరిగి చిత్ర మా ఇంత సూపర్ స్టెషన్ ఉంది సైన్స్ టెక్నాలజీ అన్ని బాగా పెరిగానే సూపర్ స్టెషన్స్ ఘోరంగా పెరుగుతాయి మా చిన్నప్పుడు మేము విని సూపర్ స్టెషన్స్ సమాజంలో నడిచిపోతాం ఎప్పుడూ ఎవరు నేను సుప్రస్టి ఇప్పుడు చూసుకుంటే ఆశ్చర్యం వస్తుంది సో పచ్చ రంగులో ఉండరం పెట్టుకుంటే కలిసి వస్తుందంటారు నేను చెప్పినప్పుడు ఎప్పుడు ఎవైలబుల్ అయ్యా లేదే వెనకబెట్టుకుని వెళ్ళే కష్టాలు పనిచేసుకోవడం అనేది విన్నావా కానీ పచ్చ రంగు ఉంగరం పెట్టుకుంటే కలిసి వస్తుంది ఎవైలబుల్ అయినా చమత్కారి అంగూచి చమత్కారి అంగూచి అని ఋషికేశ్వర స్వర్గాస్వామికి వెళ్ళే వారిలో రోడ్డు పక్కన పది చమత్కారి అనుభూతి అది పెట్టుకుంటే మీ కోర్టులన్నీ తీర్పు మీ కష్టాలన్నీ పోతాయి అది మీరు దానికి సిద్ధపడితే వాళ్ళకి ఇంకోటి ఆఫర్స్ వస్తాయి సూపర్ డైలక్స్ చమత్కారి అనిపించి అండి ట్వంటీ రూపీస్ విలుగుటైతే చమారు చమత్కారి అనుంచి ఏ కోర్టులన్నీ తీర్చి భగవాన్ నన్ను పోగొట్టుకుంటే మరి ఈ సూపర్ డైలక్స్ ఏంటి సూపర్ డైలక్స్ ఆకర్చి దశని ఎందుకునే కానీ చమత్కారి అనుభూతి సూపర్ డైలక్స్ ఏంటి సో హనుమాన్ కవచము సూపర్ డేరక్ష హనుమాన్ పడుతుంది ఎంత విభూరంగా ఉందో హనుమంతుడు భక్తుడికి రక్షణ ఇస్తాడు మరి దాంట్లో డేరక్ష సూపర్ డేలక్స్ ఏంటి హనుమంతుడి ఇచ్చి పక్షి డేటా అంటే పన్ను వాళ్ళేంటి సైన్స్ బాగా అభివృద్ధి కోపం వాళ్ళు కోపంలో లేదా వాళ్ళు సైన్స్ చాలా సింపుల్ అండ్ స్వాపర్ జ్ఞానం మరి సూపర్ డైరెక్ట్స్ హనుమాను కవిత హనుమంతుడు రామభక్తుడైనా మాత్రమే ఎదుటి వారితో ఈ సూపర్ హిస్టెక్స్ ప్రగతి కలరు అదే అనివే సో తీవ్రమైనటువంటి రాగ దీని కంటే ఇదే స్ఫూర్తి అంటే ఇది స్ఫూర్తి కాదు ఇది సూపర్ సృష్టి అంటే ఇంకా అంతకంటే మీకు తీవ్రమైన రాగద్వేషములు కామనలు భోజనలు వీటన్నిటినీ దూరంగా పెట్టి మనస్సు ప్రశాంతంగా పెట్టి మనస్సులో చదోలను సృష్టి క్రియేట్ కాకుండా మనస్సును చెడగొట్టుకుని ఇప్పుడు పని మనిషి ఏదో తప్పు చేసిందంటే చేయాల్సింది కదా తప్పే చేయలేదు పని మనిషి చేయాల్సింది కదా ఎప్పుడు పర్ఫెక్ట్ గా చేయలేదు ఎంటైర్ నేషన్ ఇస్ ఎంటైర్ మనం ఇంట్లో పన్నెండు సంవత్సరాల్లో కాదు ఎంటైర్ నేషన్ ఈజ్ ప్యూర్ వర్క్ మనిషి అండ్ మీడియా క్రెసి ఆఫ్ వర్క్ ది హాల్ మార్క్ అఫ్ ది అటువంటి స్థితిలో పనికెళ్ళు పనికల్లా తక్కువ ఉండేసరిగా కనగలేదు మనం ఒక్కసారి పెరుగుతాం ఆమెను ఆశీర్వదించాలి ఇంత ఆశీర్వదించడం అంటే మన మనస్సు చెడిపోకుండా ఉండండి వస్తుంది అవి మన ఆశీర్వదన ఏం పోవడం అయినా కూడా ఆశీర్వదించామో ఇది కొంత ఉంటాం అదే అదే రోజులు పది గెల తప్పు మళ్ళీ కొనుక్కుంటున్నాం ఏమి చెప్పి చేస్తాం నేను చేసి నేను మేము చేసింది మేము చేసుకుంటాం అలా అలాగే ఉండాలి కదా యాగ్గదేవతలు మీరు కళ్యాకండి కోప్పడానికి ఆ మొత్తం పూట పూటంతా ఆత్మయోగానికి ఇస్తున్నాం ఆ విధంగా మనస్సు యొక్క పవిత్రత ప్రసన్నత ప్రసన్నత అని దుష్ట ప్రదానంగా చెబుతాం ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే నీటి ఆత్మయోగము అందుతుంది సదానం నిరత పాపహ హృదయంలో కల్మషము ఒక ప్రసరి కూడా ఉన్నారు నేను నిన్ను ఈ కల్మషం నిర్మాయించింది వాళ్ళని ఇప్పుడు మనం కట్టుకునే వస్త్రాలు మా వస్త్రంలో మురిట్లు అంటే మనం ఇష్టపడతాం ఇష్టపడతాం సో ఇప్పుడు తెలంగాణ వస్త్రాలు చదువుకునే వెళ్ళేవాళ్ళు ఆ తెలుగు అంత అలాగా మరకాడు మరకాలుగా ఉంటే పట్టుకుంటారా పట్టుకోవాలి కొట్టుకోండి దాన్ని శుభ్రంగా ఉంచుకుని మళ్ళీ చేసే పడుతుంది అలాగే తినే ఆహారంలో కొంచెం బట్టి ఉందం త్వరలో ఉంటా కొంచెం బట్టి ఏదో కొందంటే తినేస్తారు అది తర్వాత పంటలో వేస్తారు దాంట్లో ఏదో కొంత బట్టు మాలిన్యమో ఏం చేస్తారు ఆ ఏమన్నా అని ఒకసారి దాన్ని ఇంకోసారి తీం చేస్తూ అదే పాపం వాళ్ళు ఏమన్నా అనుకుంటారో లేదనుకుంటారు భవన్ ఊరనుకుంటారో ఇంకో దానికి అని మనం అలా తినేస్తారా అక్కడ మొత్తం మొత్తం తినేస్తా కానీ మరి వస్త్రము స్వచ్ఛంగా ఉండాలి మరి తినే ఆహారము స్వచ్ఛంగా ఉండాలి కర్మ స్వచ్ఛంగా ఉండాలి అవసరం కర్మ చేతులతో చేసే కర్మ స్వచ్ఛంగా ఉండాలి వాక్తులు స్వచ్ఛంగా ఉండాల వస్తుంది కదా ఉండే సంకల్పాలు స్వచ్ఛంగా ఉండాలి అవసరం సో లోకంలో మీకు అనేక దోషాలు ఉంటాం లౌకిం స్వచ్ఛమైన వస్త్రాన్ని ధరించి స్వచ్ఛమైన కుదిని చాలా కలుషితమైన కర్మలను చేస్తే లంచాల్లో ఉంచుకుంటాను అంతకంటే పాపకర్మ ఇంకే ఉంటుంది కానీ బ్రష్ మాత్రం చాలా టిక్ టాక్ బ్రష్ పోసుకుంటారు ఆ తర్వాత కూడా చాలా హైజీనిక్గా తీసుకుంటారు కానీ లంచం పెట్టుకుంటారు అంటే స్వచ్ఛమైన కర్మలు కొంతమంది మాకు చాలా కలుష్యంగా పెట్టుకుంటారు మిగతావి ఏమి స్వచ్ఛంగా ఉన్నావు అక్కడ మా తర్వాత ముఖ్యంగా నెల మనం చేశాం కల్మష అన్న దగ్గర కల్మాన్న కర్మాన సో కనుక అది ఆ సహ కను సో ఈ కర్మఠులు అంటే కర్మకి కనుక్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాసన యొక్క స్వచ్ఛత మనోవాసన యొక్క స్వచ్ఛత గురించి శుకరాన్ని కర్మలు పక్కగా కర్మ తీసుకుంటాడే మన మనోవాసనం స్వచ్ఛంగా చెప్పుకుంటున్నాము అని ఆలోచించి కర్మ అవ్వాల్సిందే పవనా నైవేద్యం పట్టాలు పెట్టేశాను ధూపాలు ఇచ్చేసాను దీపం పట్టాలు పెట్టేశాను ధూపం కావాలి నైవేద్యం నైవేద్యం పెట్టేశాను ఆ మూడు ఇచ్చేసాను మొట్టమొష్పలు చెప్పేశాను ఛతం చేయాలి చంద్రబాబు నుంచి అని చెప్పాల్సిందని స్పష్టంగా ఇంకే ఆ విధి చూసుకుంటాడు తప్ప విధితో దాటుగా అంత స్థల కూడా నిలబడి అంటే అధిపతి కష్టమైన శుద్ధి సమస్య నిశ్చింగా అన్నట్టుగా ఒక వ్యక్తులు ఒక ఎవరేషన్ అలాగే ఉండకూడదు అనేసారం కాబట్టి అలా చనికూడదు కర్మశుద్ధి ఉంటే చనిపూడదు వాసనా శుద్ధి కూడా ఉంది బయట చేసి పర్ఫెక్ట్ గా ఉండే ఇప్పుడు సంతోషం మీరు ఈ శంకర్ భాషలో అంతవచ్చు వచ్చే శాస్త్రాల్లో ప్రణాళం చేసేస్తారు అడ్డంగా ఉండదు పడిపోయే లేదు సష్ట్రాంగం చేస్తే సిరిసి చేసుకొని మనోసంగా ఏదో పక్కన ఖర్చు చేస్తున్నాం ఏమో ముక్కుని కొట్టాడే చేస్తున్నాం ఏమో మనసులో అనుకున్నాడు అంటే కర్మ బాగా ఉంది కానీ వాసనలో ఉన్నా ద్వర్ధంగా వాళ్ళకి చిరునవ్వుతో హలో హలో ఇటు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కానీ లోపల వీడు దృష్టి కొద్దిని అంటే కర్మ శుద్ధంగా ఉంది వాసన చాలా కలుషితంగా ఉంది సో మాకు కూడా స్వచ్ఛంగా ఉండాలి కాస్ట్ స్వచ్ఛంగా ఉండాలి అంటే ఎవరు మనం ద్వేషం ఉండడం జీవన్స్ ఉండటం జీవన్స్ ఉండకూడదు ఎప్పటికప్పుడు అలాగే మన జీవితాన్ని కొనకొచ్చాం ఫైపు మెస్ చేస్తాం హైప్ వచ్చేటువంటి వారిలో మనం మన విషయం ఎన్నో అపరాధం ఓకే నేను వాడిని క్షమించాను అని మీరు క్షమించే మనం ఎన్నో అపరాధాలు చేస్తే మన మనం చేసిన అపరాధాలను నీకు ఏమో క్షమించాలంటారా కలెదంటారా క్షమించబోయాలా పర్వాలేదు అంటారా అప్పుడు అలాగే కాదండి నేను చేసిన అపరాధాన అన్నిటినీ కూడా ఈశ్వరుడు క్షమించవలసినదే సింహో క్షమస్థ అపరాధ సహస్రాన్ని వేలాది అపరాధాలు చేసుకున్న వే క్షమించు ఈశ్వరుణ్ణి అడుగుతున్నాం మరి ఏర్పాటు చేసిన అపరాధం మనం ఎవరా మనం చేసిన వేలాది అపరాధాలను ఈశ్వరుడు క్షమించాలి ఈశ్వరుని అడిగే యోగ్యత రావాలి అంటే మనం గణేషం ఎదుటివాడు అపరాధాలు క్షమం కాదు కదా ఒకప్పుడు చిన్న పనుల అపరాధం చేస్తారు క్షమించుకోవడం పెద్దలాలు అపరాధం చేస్తారు కాబట్టి అదన కూడా ఇంకే వయస్పద తప్పిస్తే మానసికంగా చిన్న అవి ఉండొచ్చు కూడా కాబట్టి సో క్షమం చేసి క్షమించడం చెప్తాను ఏమో శుభం కులం అవి క్షమించుకోవడం కాబట్టి ఆ విధంగా అంత అలా ఇన్ని పనులు చేస్తే మరి ఆత్మయోగం తేలిక కష్టమే అంటే ఈ పైన చెప్పిన కండిషన్స్ అనేది మీరు కనుక ఫుల్ఫిల్ చేసేస్తే సుఖే చాలా తేలిక నిజానికి నేను మీకు మాట్లాడుతుంటే చెప్పకర్మ చేయటం తేలిక పాపకర్మ చేయటం తేలిక ఏది తేలిక పుణ్యకర్మ చేయటమే తేలిక పాపకర్మ చేయటానికి కష్టమే ఎందుకంటే పుణ్యకర్మ లేక ఆ ఒక సహజమైన కర్మ అంటే మీరు చేయటంలో తప్పు డ్యూటీ అది మీరు చేసేప్పుడు మనస్సు విపరీతమైన ఏకాగ్రత సవధానత స్కిల్లు అక్కడ ఇప్పుడు సంతోష మీరు బిల్లు కట్టుకోవాలనుకోండి గవర్నమెంట్ బాధ్యసిన బిల్లు కట్టుకోవాలనుకోండి వీళ్ళు రెండు వేల యాభై రెండు అనుకోండి రెండు వేల యాభై నుండి వాపస్ అయిన మరి ఏం కష్టం ఏ కష్టం వచ్చాం చేయాల్సిందల్లా ఆ మూడు వందలు తీసుకోవడం బిల్లు వసండి వీడు ఆ వీడు ఆ బిల్లు చూడగానే వీడు మూడు వందలు ఇస్తే దీంతో ఇరవైయో ముప్పయో మనం పట్టుబట్టి అలాగానే ఆలోచించడం మాట్లాడతాం ఆలోచించడం బిల్లు చూడగానే చిల్లర్లకి సార్ చిల్లర లౌస్ తీసుకునే లంచట రాక రెండు సార్లు మొత్తానికి ఇష్టపడతాం ఆ బిల్లు కట్ట ఆ బిల్లులో వాడికి ఏదైనా రూపాయలు మిగిలింది ఉంటే అది కదా ఆ రకంగా చేయటంలో మనస్సు వాకు శరీరము ఎంత కష్టపడతా ఉన్నాడు తప్పు పని చేయడం చాలా కఠినమైన విషయం పుణ్య తప్ప చేయడం చాలా సరళమైన విషయం ఇది ఒక రహస్యం ఉండవచ్చు తర్వాత మీరు గమనించండి మరణించే సమయంలో ఏ వాసనలు పైకొస్తే ఆ నెక్స్ట్ జన్మ అలాంటిది ఉంటుంది మీరు విన్నారా స్మరం భావం సే తవే తను తమవైతే కొంటే సదా తద్భావభావిత మరణించేప్పుడు ఏ సంస్కారం ఏ వాసన ఉంటే నెక్స్ట్ జన్మ అదే వస్తుంది అని ఒక వాక్యం మరణించి వీడు పుణ్యాలు చేశాడు పాపాలు చేశాడు కదా మరణించేప్పుడు ఏది వైపు వస్తుందంటాను పుణ్యవాహనం వస్తుందా పాపవాసం వైపు వస్తుంది పాపవాసమే పరిష్ ఎందుకని పుణ్యం చేసినప్పుడు అంత సవధానంతో అంత ఏకాగ్రతతో చేయడం చేయక్కర్లా చాలా సమయంగా చేసుకుంటారు ఆ పని చేసేప్పుడు మాత్రం అంటే తప్పు పని చేసేప్పుడు మాత్రం పూర్తి ఏకాగ్రతతో చేస్తారు ఏ రోజు సూర్తి గర్భిప్రవాణం ఇచ్చి వాళ్ళు అనుకోండి దానికి ఎంత ఏకాగ్రత అని అక్షర్లేదు అదే వాళ్ళకప్పుడు తిట్టాలనుకోండి దానికి రోజు ఏకాగ్రత ఎంచేతనే ఆ వాసన బాగోహంలో పాపవాసన గృహంలో ఉంటుంది ప్రియవాసం హాల్కాగా ఉంది అనివే మీకు ఈ కథ ఉన్నారో లేదో ఇలాగంటే కొన్ని కల్సెప్ట్స్లో ఉన్నాయి మనిషి చచ్చిపోయిన వెంటనే దేవుడు ఏం చేస్తారు కంటే అక్కడ ఒక త్రాసు ఆ త్రాసులో వీడి మనస్సును చూపం వేస్తాడు మనస్సును చూపం వేస్తాం ఈ మనస్సు హెవీగా ఉంటే నరకానికి మనం చేస్తాడు లైట్ గా ఉంటే స్వర్గానికి ఇది కథ అవుడు సింగిల్ సిస్టరీ ఇంట్లో సింగ ఈజిప్షియా ఈజిప్షి ఈజిప్షియన్ ప్యారస్ కల్చర్ నుంచి వచ్చింది మన హిందూ కల్చర్ బాగుంది సో మనస్సు తేలికగా ఉండాలి ఫిజికల్ కాదు అక్కడ స్టోరీలో ఫిజికల్ గా చెప్తాడు అప్పుడు మనస్సు తేలికగా ఉండాలి ఏ మనస్సు తేలికగా ఉంటుంది పుణ్య సంస్కారము పుణ్యవాసనలు ఉన్న మనస్సే తేలికగా ఉండాలి మంచం పుచ్చుకునే వాడు కూడా జీతం పుచ్చుకుని తన జీవితాలు చేసిగా ఇంటికి రాగానే హాయిగా కళ్ళు చేసుకుని హ్యాపీగా నిలబడిపోతారు పట్టుకుండా భోజనం చేస్తే హాయిగా నిలబడతారు లంచం ఎందుకంటే ఈ లంచం పుచ్చుకోవడం మానేయాలంటే కంటిన్యూ చేయాలంటే లేదు దాంట్లో దిగేవి అది ఒక పాపం పెరిగినట్టుగా పెరుగుతోంది వాళ్ళేమో అబ్జర్వ్ చేస్తున్నారేమో అని బాగా బయట పెట్టేస్తుంది అడిగి మన ఆత్మయోగం మీరు ఇప్పుడు చెప్పండి సంసారంలో బహిర్ముఖుడిగా ఉండడం కష్టం లేక అంతర్ముఖుడుగా ఆత్మయోగాన్ని అనుష్ఠించడం కష్టమో ఏది కష్టం సంసారంలో బహిర్ముఖుడిగా ఉండడమే కష్టం అదే కష్టం ఆత్మయోగాన్ని అనుష్ఠించడం కష్టమే కాదు కష్టం దాన్ని పక్కన పెట్టేసి మొత్తం రాజధాని వాళ్ళు పూర్తి చేయడం కష్టమా ఏమి కష్టం స్పష్టం సో అయితే బండరావుని విడిచిపెట్టేయడానికి ఆ త్యాగం ఉండాలి మాట కాబట్టి ఆత్మయోగము కఠినము అని అనుకుంటే అది చాలా కఠినం కాదు సంసారంలో ప్రవేశించి భారతదేశాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ కామ నవల్ని తీర్చుకుంటూ భయాలను తప్పించుకుంటూ బతకడం ఉన్నది ఈ సంసారకు దుకున్నదే అంత కఠినమైన వివేకాన్ని కూడా ఉంటుంది అంత సరళమైన వివేకాన్ని కూడా ఉంటుంది మీరు గమనించగలరా ఇది చెప్పండి నిత్యకర్మ కష్టము కాన్య్యకర్మ కష్టం కామ్యకర్మ కష్టం నిత్యకర్మల కష్టమే ఉందండి ఏ కష్టం ఇది ఒక విధంగా సెల్ఫ్లెస్ సర్వీస్ కష్టమా సెల్ఫిష్ అప్రోచ్ కష్టమా ఏది కష్టం సెల్ఫిష్ కష్టం సెల్ఫ్లెస్ సర్వీస్ చేసేప్పుడు మీకు స్కిల్ తక్కువైనా పర్లేదు ఎక్కువైనా పర్వాలేదు మీకు ఇన్స్ట్రుమెంట్స్ కనుమ తక్కువ ఉన్నా పర్లేదు ఎక్కువ ఉన్న సెల్ఫ్లెస్ ఎలా చేసినా నడుస్తుంది సెల్ఫిష్ చేసే వేషాలు కుదరవు అన్నీ నెక్ట్గా ఉన్నాయి తేడా వస్తుంది సకాల ఫైవ్ కాబట్టి ఫలం తప్పలేదు అలా చేస్తారు అది కష్టము అనే భ్రమ నుంచి మనం బయటపడాలి మీరు ధ్యానము కష్టము అని అనుకుంటున్న ఒక కాలం మీకు ధ్యానం కుదరదు ధ్యానం కష్టమైన ధ్యానాన్ని గురించి కొన్ని డిస్కల్ సెక్షన్స్ పక్కన పెట్టాలి అనేది డిస్కల్ సెక్షన్ తక్కువ ఫిక్టర్ క్రియ కాదు ధ్యానము చేయడం కాదు ధ్యానము ఉండడం చేయడం కాదు మెడిటేషన్ ఈస్ దీయింగ్ ఇట్ ఈస్ నాట్ బిల్ జప ఉందనుకోండి కానీ మనం చెప్తున్న ఆత్మయోగము ఇట్ ఈస్ నాట్ దూమ్ ఇట్ ఈస్ బీ తర్వాత రెండు ప్రశ్న చెప్పండి మీ స్వరూపము మీ ఎస్సెన్షియల్ నేచర్ దూ బీ బీ దూయింగ్ నా ఎస్సెన్షియల్ నేచర్ అంటే దానికే అజ్ఞానం అహంకారం విధాత్మ సప్తాహి కాబట్టి dhyanam ante it is the endeavor doing it it is tadbhir ipudu edi kashtam doing kashtam doing kashtam le doing kashtam annadi dhyanam lo undu kashtam kada te a trick teliyade catch is in the mind mind lo antante dhyanam kashtam undi induke dhyanam kashtam avutundi endukante దానికి రూపంలో పట్ల బలాదీలు పెరగడం సంసారంలో బలాదీలు పెరగడం అవకాటం ప్రశాంతంగా ఉండడం కష్టం ఉంది ప్రశాంతంగా ఉండడం కష్టమా అయితే మనస్సు కాట్రెస్ ఎక్కువైపోతా తిరుగుతూ ఉన్న ఏది కష్టం కాబట్టి ధ్యానము తేలిక మనస్సు ప్రసన్నంగా ఉండడము తేలిక ఇంట్లో కష్టం ఏమీ లేదు ఇది క్రియ కాదు ఇది స్వరూప స్థితి ఉంది ఈ విషయాన్ని ముందర్థం చేస్తాం అలాంటి ఇంకో దృష్టితో చూస్తే కష్టం మరో దృష్టితో చూస్తే కష్టం అని సాధకుడికి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు శ్రీకృష్ణ సుఖే వేరుగో ఉంటుందో ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వస్తుంది సుఖేన బ్రహ్మ సంస్పర్శ సంస్పర్శ అంటే కానిపార్ట్ ఈ కాంటాక్ట్ గురించి ఏ బాగా తెలియాలి ఎందుకంటే దీపలో ప్రధానమైనటువంటి పదజాలములో ఈ సంస్పర్శ అనే ప్రధానం సంస్పర్శ అస్పర్శ గీత రెండో అధ్యాయంలో ప్రారంభంలోనే అందులో ఉపదేశం ఆరంభమైనవి అంటే శ్లోకం పాత్రస్పర్శాస్తి పౌంటే శీత సుఖ దృక్సవా ఇది సుఖదృఖాలు పొంది